అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఏమంటే దేవతలకు వేదాంతమునందు అధికారము ఉన్నదా లేదా ఉంది అన్నారు అనుకోండి ఉంది అంటే వాళ్ళ సమస్య ఏమిటంటే దేవతలకి వేదాంతముందు అధికారము కలుగు ఆ దేవత ఏ దేవతకు అధికారం ఉన్నదో ఆ దేవత శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లాలి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి అంటే అర్థం కంటే చెతులుగాళ్ళు కన్ను ముక్కు చెవి ఉండాలి అంటే విగ్రహం ఉండాలి దేవతకి విగ్రహం లేదని వాళ్ళ పెద్ద పొత్తుదల దేవతకి వాళ్ళు చూడండి ఎలాంటి ఇప్పుడున్న ఇప్పుడున్న ఇండియన్ కండిషన్ తోటి మీరు పోల్చుకుంటే ఈ మీమాంస ఇప్పుడున్న కర్మకాండ పరిస్థితి చూసుకుంటే దేవతకి విగ్రహం లేదని వాళ్ళు ఎంత పొత్తుదలుగా ఉన్నారో నాకు ఆశ్చర్యం అంటే వాళ్ళకి అంత సిద్ధాంతం మీద అంత పట్టుదల అంత నిష్ట ఎవరికి విగ్రహం లేదు అగ్నిహోత్రుడికి అగ్ని అంటే ఇంకా మళ్ళీ విగ్రహం ఎందుకు ఇప్పుడు ఎదురకుండా మంట అది అది కాదని చెప్పేసి పక్కన పెట్టి ఇంకో విగ్రహం పెడతారంటావు ఏమన్నమాట అది పాపం వాళ్ళు అలా పట్టుదల పెట్టుకున్నారు వాళ్ళకు సమస్య ఎక్కడొచ్చిందంటే మంత్రంలో ఎక్కడైనా విగ్రహ దేవతని స్థుతించి మంత్రాలు ఉంటాయి ఆ స్థుతించి మంత్రంలో ఆ వర్ణాన్ని బట్టి విగ్రహం ఉన్నట్టు అనిపిస్తుంది మరి దానికి ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా అర్థవాదులు ఉంటాయి అర్థవాదులు అంటే కథనం వాళ్ళు ముందే దానికి కథని వాళ్ళు ఎవరు పేరు పెట్టారు అర్థవాదులు పేరు పెట్టారు కథను వాళ్ళు సంస్కృతంలో గాథ అంటారు మంత్రాల్లో గాథ అని ఇయమత్ర గాథ అని మంత్రం ఉంటుంది అంటే ఈ విషయం నందు ఈ గాథ గలదు అని మంత్రం ఉంటుంది కానీ శాస్త్రకారుడు మీమాంసకుడు దాన్ని గాథ అనడు దాన్ని ఎందుకంటే గాథ అంటే వాళ్ళ సమస్య ఎలా వచ్చిందంటే గాథ అన్నట్లయితే ఇది జరిగిన కథయా జరగని కథయా అని ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తో అర్థవాద అన్నారు అర్థవాద అంటే అర్థం ఏంటో తెలుసిన ఏ కథ అయితే కథ కోసం కాదో దానికి అర్థవాద అని పేరు తెలుస్తుందండి అర్థం వదతి ఇప్పుడు ఈ కథలో చెప్తున్న విషయం కాకుండా మరో అర్థాన్ని ఇది చెప్తుంది ఈ కథ మాకు తెలుస్తూనే ఉందంటే దాని కథకి ముఖ్యార్థము అని పేరు అంటే వాక్యాలు విన్న మీకు తోచే అర్థానికి ముఖ్యార్థము అని ఈ కథకి ముఖ్యార్థమునందు తాత్పర్యము లేదు మరి ఇంక దేని మీద తాత్పర్యం అంటే ఇది ఇంకొక సత్యాన్ని బోధించటానికి ఉద్దేశించబడినది అర్థం వద్దతి అన్యం అర్థం వద్దతి పేరు పెట్టారు పేర్లోనే కథ కథ కోసం కాదు అని పెట్టేశారు పేర్లోనే కాబట్టి అర్థవాదంలో అన్యార్థత్వము కలదు అర్థవాదం వేస్తే అర్థవాద కథను చెప్పడం కోసం వచ్చింది కాదు ఇంకేదో విషయాన్ని చెప్పడానికి వచ్చింది ఇంకేదో విషయం అంటే ఏదే ఉంటుంది అది విధి అయితే స్తు నిషేధమైతే నింద అలాంటి అన్యార్థాన్ని అది ప్రదర్ ప్రదర్శిస్తుంది తప్ప కథ కాదు అన్నప్పుడు కథలో ఉండే విగ్రహము అది పెద్ద విషయం కాదు అది విగ్రహత్వత్వాన్ని నిర్ధారించదు ఎందుకంటే కథ కాదు ఇక మంత్రం ఉంది మంత్రంలో ఎక్కడైనా విగ్రహ వర్ణన వచ్చిందనుకోండి దాన్ని ఏం చేస్తావు అంటే మంత్రం కూడా మంత్రం మంత్రం కోసం కాదు మరి దేనికోసం కర్మ కోసము గాయత్రి మంత్రం దేనికోసం జపించడం కోసం త్రియంబకం మంత్రం దేనికోసం త్రియంబకం ఏజాపహే విభూతి పెట్టుకునేప్పుడు పఠించడం కోసం విభూతి పెట్టుకున్న కర్మ ఎందు వినియోగించడం కోసం కాబట్టి మంత్రము కూడా అన్యార్థమే కాబట్టి ముఖ్యార్థం ముందు దానికి కూడా తాత్పర్యం ఉండదు కనుక మంత్రాన్ని అర్థవాదాన్ని చూపించి ఇదిగో వీటిని బట్టి దేవతలకు విగ్రహము గలదు అనే ఆర్గ్యుమెంట్ పోస్తారు అని చెప్పారు వాళ్ళు ఇది పూర్వపక్షం దాన్ని శంకరులు ఇప్పుడు ఖండించబోతున్నారు అత్ర బ్రూమ ఈ విషయం ముందు మేము ఇలా చెప్తాం ఇలాగా ప్రత్యయాప్రత్యయౌహి సద్భావ అసద్భావయోహ కారణం నా అన్యార్థత్వం అనన్యార్థత్వం వా చూడండి చాలా జనరల్ స్టేట్మెంట్స్ ఇవి ఇది చదువుతుంటే ఎలా ఉంటుందంటే ఏదో సైన్స్ చదువుతున్నట్టుగా ఉంటుంది తప్పితే మీకేవో రిలీజియస్ లిటరేచర్ లాగా ఉండదు శికర భాష్యం రిలీజియస్ లిటరేచర్ లాగా ఉండదు గమనించాల్సి ఉంటుంది మీకు ఎక్కడైనా రిలీజియస్ లిటరేచర్ లక్షణాలు కనబడ్డా ఇంతకాలం నుంచి మీరు భాష్యాలు చదువుతున్నారు ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ లిటరేచర్ మీరు రామానుజ భాష్యం మాధృ భాష చూస్తే మీకు అర్థం అవుతుంది భాష్యాలు ఎలా ఉంటాయో అప్పుడు మీకు అర్థం సో రిలీజియస్ లిటరేచర్లా ఉంటుంది అదంతా రిలీజియస్ లిటరేచర్ ఇట్ ఈస్ నాట్ ఫిలసాఫికల్ లిటరేచర్ దిస్ ఈజ్ ఫిలసాఫికల్ లిటరేచర్ ఫస్ట్ సో ఇప్పుడు జ్ఞానము ఒక వస్తువు యొక్క జ్ఞానము కలిగితే ఆ వస్తువు ఉన్నది జ్ఞానం కలగాలి సద్భావము అంటే ఉండుట ప్రత్యయము జ్ఞానము ప్రత్యయము సద్భావములో హేతువు అప్రత్యయము అసద్భావములో హేతువు కాబట్టి ఒక వస్తువు ఉన్నదియా లేదా ఆ వస్తువు యొక్క జ్ఞానం కలిగితే ఉన్నట్టు ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగకపోతే లేనట్టు ఆ వస్తువు లేనట్టు ఇప్పుడు ఘటం ఉన్నది ఎందుకని ఘట జ్ఞానం కలుగుతుంది కనుక కుందేటి కొమ్ము లేదు ఎందువల్ల లేదు కుందేటు కొమ్ము యొక్క జ్ఞానము మనకు కలుగుటలేదు కుందేలు జ్ఞానం కలుగుతుంది కాబట్టి కుందేలు ఉంది ఆవు యొక్క ఆవుకి ఆవు మేక కొమ్ము యొక్క జ్ఞానం కలుగుతుంది కాబట్టి కొమ్ము కూడా ఉంది కానీ కుందేటి కొమ్ము లేదు ఎందుకని జ్ఞానము కలుగొట్టలేదు కాబట్టి ఒకటి ఉంది అంటే ఆ జ్ఞానం కలిగితే ఉంది ఆ జ్ఞానం కలగకపోతే లేదు అలాగే అది హేతు అవుతుంది అంతేగాని జ్ఞానం కలుగుతూ ఉండగా ఇది అన్యార్థము చెప్పి అది లేదు అన్నట అనుట కూద ఇప్పుడు గాంధీ గురించి పాఠం ఉంది ఆ పాఠంలో ఇప్పుడు ఇక్కడ రెండు పరిస్థితులు గాంధీ గారి పాఠం ఉంటుంది అలాగే మిత్ర మిత్ర ఏదైతే మిత్రలాభము పాఠం ఉంటుంది మిత్రలాభములో గోదావరి తీరమనం ఒక బూరుగు చెట్టు ఆ బూరుగు చెట్టుపై ఒక పెద్ద గ్రద్ద నివసించుతుండెను అని కథ ఉంటుంది గాంధీగారి పాఠం ఈ బూరుగు చెట్టు కథకి సందేశం గాంధీగారి పాఠానికి సందేశం ఉంటుంది ఉంటుంది కదా కానీ రెండింటికి తేడా ఉంది ఏమిటి తేడా మురుగు చెట్టు కథ అది కేవలము కల్పిత గాథి గాంధీగారి కథ అది యథార్థ గాథ కాబట్టి దేవతల యొక్క విగ్రహత్వము చెప్పిన అర్థవాదులు ఉన్నాయి వాటిల్లో అర్థవాదుల్లో కొన్ని కేవల కల్పితములు ఉండుగాక కానీ ఎక్కడైతే అది యథార్థమయ్యే సందర్భం ఉందో దానిని కూడా యథార్థము కాదని త్రోసిపుచ్చుటకు అవకాశము లేదు కాబట్టి ఇప్పుడు ఒక వాక్యం ఉన్నది శబ్దం ప్రమాణం కదా వీళ్ళకి శబ్దం ప్రమాణం శబ్దాన్ని బట్టి జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఒక వాక్యం ఉన్నది ఆ వాక్యాన్ని విన్న వెంటనే జ్ఞానం కలిగింది ఆ కలిగిన జ్ఞానాన్ని బట్టి ఇంద్రుడికి విగ్రహము గలదు అని సెటిల్ అయింది అప్పుడు నువ్వు వచ్చి ఈ వాక్యానికి ఇది అర్థం కాదు మరొక అర్థము కాబట్టి ఇంద్రుడికి విగ్రహం లేదు అనే ఆ రకమైన ఆర్గ్యుమెంట్ చేరలేదు ఎందుకంటే ఇంద్రుడికి విగ్రహం గలదు అనేదానికి నిర్ధారణ ఏమిటి ఇంద్రుడికి విగ్రహము గలదనే జ్ఞానము ఈ వాక్యము వలన కలుగుతున్నది కాబట్టి ఇంద్రునకు విగ్రహము గలదు అదే హేతు అవుతుంది తప్ప ఈ వాక్యమునకు ముఖ్యార్థము ఇది కాదు అన్యార్థం ఇది కాబట్టి ఇంద్రుడికి విగ్రహం లేదు అని ఆరోగ్యం ఉంటుంది నిలబడదు ఇప్పుడు నదీ తీరమునందు ఒక చెట్టుకి ఐదు పళ్ళు ఉన్నాయి మద్యాస్తీరే పంచఫలాన్ని సంతి అని వాక్యం విన్నారు వాక్యం విన్న వెంటనే మీకు ఏ జ్ఞానం కలిగింది నదీ తీర జ్ఞానము చెట్టు ఒకటి ఉన్నదని ఐదు పళ్ళు ఉన్నాయని జ్ఞానం కలిగిందా కాదండి ఈ వాక్యాన్ని అందుకోసం నేను చెప్పలేదు మరో దానికోసం నేను చెప్పాను కాబట్టి మీకు ఆ జ్ఞానం కలగద్దు అంటే కలగడం మానేస్తుందా కాబట్టి అన్యార్థత్వం అనన్యార్థత్వం ఈ వాక్యానికి మరి అర్థము ఉండొచ్చు మరి అర్థము లేకపోవచ్చు అది పక్కన పెట్టు ఆ వాక్యాన్ని విన్న వెంటనే మాకు కలిగే జ్ఞానమును బట్టి దేవతలకు విగ్రహము గలదనియే మేము నిర్ధారిస్తున్నాము అని అంటున్నారు ఇంట్లో చిత్రం ఏంటంటే దేవతలని ఆరాధించే మీమాంసకులు విగ్రహం లేదని పొట్టుపడతారు అద్వైతాన్ని బోధించే ఆచార్యులు విగ్రహం ఉంటే మీ సొమ్మేం పోయిందా ఉండని ఉండని విగ్రహం కారణం ఎందుకు అని యాక్సెప్ట్ చేస్తారు బొమ్మల కొలువు అని పెడతారు బొమ్మల కొలువు పెట్టారు చోట డెబ్బై బొమ్మలు పెట్టారు ఎందుకు ఈ బొమ్మలన్నీ అలా కలెక్ట్ చేసుకోవడం పెడుతూ ఉండడం అనవసరం కదా ఈ గాడుపు తమిళనాడు గాడుపు ఇక్కడ తక్కువ తమిళనాడు నుంచి ఇక్కడ కూడా ఉందా మీరు నాకు తెలియదు ఇక్కడ కూడా అంత గట్టిగా ఉందా తమిళనాడులో చాలా గట్టిగా ఉంది బొమ్మల కొలువు పెట్టారు అరవై ఐదు బొమ్మలు పెట్టారు ఈ లోపల ఎవడో శాంతా క్లాస్ బొమ్మ తీసుకొచ్చారు ఈ బొమ్మ పెట్టడవా మండవా అని మేమాంస వచ్చింది వాళ్ళు అడిగారు నేను పెట్టిన బొమ్మలన్నీ ఇప్పుడు ఏమన్నా మనని కాదన్నాయా పెట్టండి దీన్ని కూడా పెట్టినా అంటే స్వామీజీ మీరు వేదాంతులు అయ్యింది శాంతా క్లాస్ బొమ్మ పెట్టిస్తారంటే ఈ పెట్టిన బొమ్మలన్నీ నేను కాదున్నట్టు దీన్ని ఒక్కదాన్ని కాదు అంటున్నట్టు ఎందుకయా పెట్టండి ఇది కూడా పెట్టిన వేదాంతులు అలా ఉంటారు వాళ్ళకి బొమ్మ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కానీ కొంతమందికి బొమ్మ ఉంటేనే తత్వం కొంతమందికి బొమ్మ ఉంటే వాళ్ళంతా కూడా కారణం రాసినట్టుంటుంది వేదాంతులకి బొమ్మ ఉన్న పర్వాలేదు లేకపోతే వీళ్ళు బతక నేర్చిన వాళ్ళు ఈ వేదాంత కాబట్టి సెంటర్లు ఉండది బొమ్మ ఉండదు నీ సొమ్మే పోయా కాదు అన్యార్థం అన్యార్థమైతే ఆ వాక్యానికి మా విన వెంటనే మాకు విగ్రహం ఉన్నట్టే మాకు అనిపిస్తోంది నువ్వు అన్యార్థం అనుకుంటున్నావు మాకలా విధాన్యమీ ప్రస్థిత పథీ పతితం తృణపర్ణాదీ అస్థీత ప్రతిపద్యతే ఇప్పుడు అన్యార్థం కాదని మేము ఇప్పుడు గాంధీ గారి పాఠం ఒక సందేశం కోసం దేశభక్తి కోసం త్యాగం కోసం ఈ పాఠం చెప్తున్నారు దేశభక్తి త్యాగము అదే అన్యార్థం దానికోసం ఈ కథ చెప్తున్నారు అని దాన్ని మేమేం కాదనం ఆ అన్యార్థాన్ని స్వీకరిస్తూ ఉండగానే ఆ గాంధీ గారి పాఠంలో ఉన్న కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సత్యములుగా స్వీకరించవచ్చు అవి సత్యములు స్వీకరించడానికి అభ్యంతరం ఏముంటుంది దానితో దృష్టాంతం ఒకడు కూరలు కొనుక్కుందుకు మార్కెట్కు బయలుదేరాడు అన్యార్థం అపి ప్రస్థిత కోరలు కొనుక్కున్నాను మార్కెట్కి వెళ్తున్నాడు మధ్యలో ఎవడో మిత్రుడు కనపడ్డాడు దూరం నుంచి మిత్రుడు అలా వెళ్తుంటే చూశాడు సరే ఈ మిత్రుడు ఊరు వచ్చాడు అని తెలుసు వెళ్ళి కూరలు కొనుక్కుని ఇప్పుడు కూరలు కొనుక్కుందుకు వెళ్ళాడు కాబట్టి ఈ మిత్రుని యొక్క జ్ఞానము సత్యమా అసత్యమాది వెళ్లింది కోట్ల కోరుకుంటే అయినప్పటికీ మధ్యలో మిత్రుల యొక్క దర్శనమైంది కనుక మిత్రుడు వచ్చాడు అనే సత్యం అనే జ్ఞానం కూడా సత్యమే అవుతుంది అన్యా అర్థం కాబట్టి ఈ మధ్యలో కలిగిన ఇతర జ్ఞానములకు వేటికి కూడా వాల్యూ లేదు అని అనడం సరికాదు అని కాబట్టి దేవతలకు విగ్రహం ఉన్నదనియే నేను స్వీకరిస్తాము అని అన్నట్లయితే దాని మీద పూర్వపక్ష ఉంటాడు అప్రాహా విషమన్యాస మీ వాదన అడ్డగోలుగానున్నది దానికి తెలుగు అనువాలో విషమ ఉపన్యాస అంటే ఉపన్యాసము విషమముగానున్నది మీకేమర్థమండి మీ వాదన అడ్డగోలుగానున్నది ఇప్పుడు తెలిసిందా అలా అంటున్నారు తత్రీ తృణపర్ణాది విషయం ప్రత్యక్షం ప్రవృత్తమస్ తదస్తిత్వం ప్రతిపద్య ప్రతిపద్యతే అంటే జ్ఞాయతే అనర్థం తెలియబడుతున్నది ప్రతిపత్తి అంటే జ్ఞానము విప్రతిపత్తి అంటే విరుద్ధ జ్ఞానము విపరీత జ్ఞానము అంటే తప్పు జ్ఞానము అని అర్థం తత్రి అంటే మీరు చెప్పిన దృష్టాంతంలో తృణములు పర్ణములు అంటే దారిలో వెళ్తుంటే మరో కోసం వెళ్తున్నా గడ్డి గాదము కనపడితే అవి ఉన్నాయనే జ్ఞానం కలగకుండా పోతుందా ఉన్నాయనే జ్ఞానం కలుగుతుంది అదేవిధంగా అని భాష్యకారులు అన్నారు సిద్ధాంతి అన్నారు దాని మీద కోనపక్ష అంటాడు చూడవయ మరో మధ్యలో గడ్డి గాదము గడ్డి గాదము అంటారు గాదము అంటే ఏమిటో గడ్డి దాదము మొదలైనవి అవి ప్రత్యక్ష ప్రమాణ గోచరములు గనుక కంటికి కనపడేవి గనుక మీరు వాటి కోసం వెళ్ళకపోయినా మరో కోసం వెళ్ళినా అది దాటిలో కనపడినప్పుడు వాటి జ్ఞానం కలుగుతుంది అవి ఉన్నాయి తెలుస్తుంది అది బాగానే ఉంది అత్ర अदे दृष्टता ने वेदमंत्रा अन्वयच स पूर्वपक्षेक विध्युदेशक्य स्तु अर्थवादे न पार्थग्य वृत्ताषया प्रवृत्ति शक्या अध्यवसा అధ్యవసాతు అంటే అధ్యవసాయం కర్తం నిశ్చయించుటకు అంటే పృథగర్థత్వే వేరే అర్థముగా కానీ ఇక్కడ ఇప్పుడు కూర్లు కొనుక్కుందుకు వెళ్తుంటే దారిలో గడ్డీ కాదము కనబడ్డాయి కాబట్టి గడ్డి కాదము ఉన్నవి అని వీడు తెలుసుకున్నాడు అది వేరు ఆ సందర్భం వేరు ఇక్కడ వేద దగ్గర పరిస్థితి అది కాదు ఇక్కడ ఒక అర్థవాడు ఉంటుంది అంటే ఒక గాథ ఉంటుంది ఈ గాథ విధివాక్యంలో ఏకవాక్యం అయిపోతుంది ఒక విధి ఉంటుంది ఆ విధిని స్థుతించటం కోసం వచ్చింది ఈ గాథ కాబట్టి విధిని విధి యొక్క వాక్యం ఏది దాంట్లో కలిసిపోతుంది ఈ గాథ కలిసిపోయి ఆ విధినే ఇది స్థుతిస్తూ విధి పరముగానే ఉంటుంది అంతే తప్ప విధిని స్థుతించడం తప్ప దానికి వేరే అర్థమును స్వీకరించుట అంగీకారము కాదు పార్థగర్థ్యైన అధ్యవ సాతు ఎటువంటి ఇంకో వేరే అర్థం అంటే ఏమిటి వృత్తాంత విషయా ప్రవృత్తి అక్కడ ఒక వృత్తాంతం ఉంటున్న ఒక కథ ఉంటుంది ఈ కథలో ఇది ఇలా జరిగింది అది అలా జరిగింది వీడు ఇలా ఉన్నాడు వాడు అలా ఉన్నాడు అని ఇవ్వేవో ఉంటాయి వాటినన్నిటినీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ కింద మీరు టేకప్ చేయటానికి వీల్లేదు ఆ కథ ఎందుకోసం వచ్చిందంటే కేవలము ఆ విధిని స్తుంచటం కోసం వచ్చింది కాబట్టి విధివాక్యంలో ఈ అర్థవాదంతా కూడా ఈ గాథంతా కూడా విధివాక్యంలో ఏకవాక్యం అయిపోతుంది కాబట్టి మొత్తం అంతా కలిపి ఒకటే వాక్యం ఒకటే వాక్యానికి ఒకటే అర్థం ఒకటే తాత్పర్యం ఉంటుంది ఒకటే వాక్యం అంటే ఒకటే టాపిక్ అని అర్థం ఏకవాక్యం అంటే సింగిల్ టాపిక్ విధివాక్యము అర్థవాదా కలిపి సింగిల్ టాపిక్ అయిపోతుంది సింగిల్ టాపిక్కి సింగిల్ అర్థం ఉంటుంది ఏమిటా అర్థము ఇగో ఈ కర్మను చేసినట్లయితే ఈ ఫలము లభించును అనే అర్థమే అలా కాకుండా మీరు గనక ఈ కర్మను చేస్తే ఈ ఫలము లభించును అని ఒక అర్థాన్ని ఈ అర్థవాదలో పాలన ఇంద్రుడు ఇలా చేశాడు చంద్రుడు అలా ఉన్నాడు వీడు అన్నాడు వాడు అలా ఉన్నాడు కాబట్టి దేవతలకు విగ్రహం ఉంది అని ఇంకో అర్థాన్ని మీరు రెండు అర్థాలను అదే సింగిల్ టాపిక్ నుంచి రెండు అర్థాలను తీసినట్లయితే వాత్య భేద దోషము వస్తుంది అలా రెండు అర్థాలను తీయకూడదు ఇది ఎలాగంటే జూరి లో ఒక విట్నెస్ ని మీరు ఇద్దరిని వేరువేరు కేసుల్లో ప్రాసిక్యూట్ చేయకూడదు ఈ విట్నెస్ ని ఈ కేసునే ప్రాసిక్యూట్ చేయాలి కానీ ఈ విట్నెస్ని బట్టి అప్పుడెప్పుడో వాడు తప్పించుకుపోయాడు వాడు కూడా దొరికిపోయాడు రా అని వాడిని కూడా దీంట్లో పనిలో పనిగా ప్రాసిక్యూట్ చేయడానికి ఒప్పుకోవడం దాన్ని వేరే కేసులు వేసి ప్రాసిక్యూట్ చేయాలి ఈ విట్నెస్కి ఇదే ప్రాసిక్యూషను అన్నట్టుగా ఈ మొత్తం అంతా ఒకటే వాక్యం అర్థలాదా విధి కలిపి అంతా ఒకటే వాక్యం ఒక వాక్యానికి ఒక అర్థం ఆ ఫలానా కర్మ ఫలానా ఫలము ఇచ్చును అదే అర్థం అంటే తప్ప దాంట్లో మళ్ళీ మీరు అర్థవాదులో ప్రవేశించి ఈ వృత్తాంతము అంటే ఈ గాథ ఎలా ఉండి కనుక ఈ దేవతలకు విగ్రహం ఉన్నదని ఇంకో ఇలాగ మల్టిపుల్ అర్థాలను లాగుట అది పోషగదు అది మా సిద్ధాంతానికి విరుద్ధము నహి మహావాక్యే అర్థప్రత్యాయకే అవాంతర వాక్య పృథక్ ప్రత్యాయకత్వమస్తి మహావాక్యము అంటే ద ఓవరాల్ టాపిక్ అవాంతర వాక్యం అంటే వితిన్ దట్ ఓవరాల్ టాపిక్ ఏ స్మాలర్ టాపిక్ వాక్యము అంటే టాపిక్ సెంటెన్స్ అని కాదు ఎందుకంటే వాళ్ళు దేనిని వాక్యం అంటారో అది ఐదారు పారాగ్రాఫ్లు ఉంటున్నా సెంటెన్స్ అని కాదు సెంటెన్స్లు చాలా ఉంటాయి ఆ మొత్తం సెంటెన్స్లన్నీ కలిపి ఒకే అర్థాన్ని చెప్పే సందర్భంలో దానిని ఏకవాక్యము అంటారు సో ఇప్పుడు నేను కథ చెప్తాను పది నిమిషాలు చెప్తాను చెప్పి దీని సందేశమేమి సత్యమునే పలుకోవలేను అసత్యమును పలుకరాదు ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పాను నేను ఒక్కటే వాక్యం అది కాదండి మేము లెక్కటేమో మీరు పదహారు వాక్యాలు చెప్పారనకూడదు అర్థమైంది అక్కడ వాక్యం అంటే రాముడు కొట్టాను ఒక వాక్యం కృష్ణుడు ఏడ్చాను ఇంకో వాక్యం అలాగా అది కాదు లెక్క వాక్య భాష పద భాష్యము అది వేరే ఆ సందర్భం వాక్య భాష్యం ఆ సందర్భం స్లైట్లీ డిఫరెంట్ కాబట్టి ఏకవాక్యము అంటే మీమాంస ఇది మీమాంసకుల యొక్క పెద్ద పట్టుదల వాళ్ళు ఏకవాక్యము మీరు ఏకవా ఒక టాపిక్ నుంచి రెండు అర్థాలు లాగితే ఎలా అయితే జడ్జి ఒప్పుకోడు రెండో అర్థాన్ని లాగనివ్వడు అదేవిధంగా మీమాంసకులు కూడా రెండో అర్థాన్ని తీసుకోనివ్వడు వాళ్ళు ఏమంటారంటే వాక్య భేదోషం వస్తుంది మేము ఒప్పుకోము ఉంటాం అదే చెప్తున్నారు ఎందుకంటే మహావాక్యం ఒకటి ఉంటుంది అంటే టోటల్ సింగిల్ టాపిక్ ఒకటి ఉంటుంది దాంట్లో మధ్యలో భాగంగా ఇంకో అవాంతర వాక్యాన్ని చెప్తారు రైలు బడ్జెట్ ప్రవేశపెడుతూ కబీర్ దాస్ పోయమ్మని చెప్తాడు మినిస్టర్ రైలు బడ్జెట్ లో భాగంగా కబీర్ దాస్ను కోర్టు చేస్తాడు బడ్జెట్ ప్రతిపాదన చేశాడు కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ఎన్ని సబ్జెక్టులు చెప్పాడు రెండు సబ్జెక్టులు చెప్పాడా ఒకటి చెప్పాడా ఒకటే ఆయన పోని కబీర్ కబీర్ సాహిత్యం కూడా కొంత తత్వాన్ని కూడా బోధించేడా కాదా మధ్యలో అవాంతర వాక్యం మాకు అక్కడ వినబడింది అది కూడా మహావాక్యంలో కలిసిపోతుంది ఆ మహావాక్యంలో ఏదో ఉంది కనెక్షన్ నువ్వు చూసుకో ఆ కనెక్షన్ పెట్టుకోదాన్ని ఏదో ఉంటుంది కనెక్షన్ అక్కడ కబీరు ఆయన తత్వము దాన్ని బోధించుట సదానంద గౌడ్ గారి పని కాదు ఆయన పని ఏమిటంటే రైలు బడ్జెట్టే ఆయన ఆయన ఏదో చెప్పాడు ఆయన కోర్టు చేశాడు అలాగా నాకు గుర్తు లేదు కాబట్టి మహావాక్యము అవాంతర వాక్యము మీరు మహావాక్యానికి ఒక అర్థము అవాంతర వాక్యానికి ఇంకో అర్థము తీసి ఈనాటి రైలు బడ్జెట్లో రెండు అంశములు గలవు అని చెప్పకూడదు తెలిసిందండి అని మీమాంసకులు పాపం వాళ్ళు వాక్యశాస్త్రము ఉంటారు మీమాంసా శాస్త్రం ఆ వాక్యాలను అలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ స్టడీ చేసుకుంటూ ఉంటారు అది మీమాంసకులు ఇంకా వయ్యాకరుణులు ఉన్నారు వాళ్ళకి వాక్యాల కంటే ముఖ్యం పదములు దానికి పదశాస్త్రము అంటారు పదముశాస్త్రము వాక్యశాస్త్రము పదవాక్య ప్రమాణ పారావారీనా అని ఎప్పుడైనా టైటిల్స్ విన్నారా అంటే పదశాస్త్రం చదువుకున్నారా ఆయన వాక్యశాస్త్రం చదువుకున్నారు ప్రమాణ శాస్త్రం అంటే న్యాయశాస్త్రము తర్కం అది కూడా చదువుకున్నారు చదువుకోవడమే కాదు ఆయన వీటన్నిటిలో కూడా గొప్ప సముద్రమంతటి విద్యానిధి అని టైటిల్ ఈ టైటిల్ ఎవరికి చెప్తారు పీఠాధిపతి గారికి చెప్తారు ఆయనకి విభక్తులు రావు ఓకే నేను గురించి అంటలేదు అలాంటి పీఠాధిపతులు కొంతమంది ఉన్నారు ఏదో పీఠాలు ఉంటాయి ఇక్కడో పీఠం ఇక్కడో పీఠం ఇక్కడో పీఠం ప్రతి వాళ్ళు పీఠాలు ఉంటాయిగా శృంగేరి వారు అన్నట్టు శృంగేరి వారు అన్నారు ఏమిటండి పీఠాలు ఏమిటండి ఇలాగా ఏదో శృంగేరి అని ఒక పీఠం ఉండాలి అందరూ దానికి భక్తులుగా ఉండాలి కానీ మీరందరూ మీ పీఠాలు చేసుకోవడం ఏమిటో ఆయన కోప్పపడ్డారు కాకిలాల్లో చదివే ఆయన మహా విద్వాంసులు ఆయన చేత కోప్పపడే అర్హత కూడా ఆయన గుర్తుంది సో ఈ పీఠాధిపతులు అంటారే వీళ్ళకి ఒకప్పుడు శబ్దజ్ఞానం కూడా ఉండదు శబ్దజ్ఞానం కాదు విభక్తి జ్ఞానం ఉండదు కానీ ఈ కట్టె ఓ బంగారం బంగారం కాదు వెండి వెండి ఆ పున్ను వెండి పున్ను ఒకటి పట్టుకుని వస్తాడు ఒకడు శిష్యుడు అది పట్టుకోవడానికి ఒక శిష్యుడు వాడు పోయి వేదం ఎదురు వెండి పన్ను పొచ్చుకుని ఇటు తిరుగుతూ ఉంటాడు ఎందుకు తప్పు పాపం వాళ్ళగా వాళ్ళకి ఏదైనా పాఠం చెప్పాలి కానీ అనివే వాడు ప్రమాణ పారా ఇయడాతో పరి బట్టి బట్టిలో ఒకటి చెప్తాడు అక్కడ వచ్చి అది ఎవరికీ ఏమీ అర్థం కాదు ఇలా చెప్తారు కాబోలని అందరూ దీన్ని అప్పట్లో కొంటారు తప్ప దానికి అర్థం అలా ఉంటుంది ఆ పేట కూడా మోసుకెళ్తాడు ఆయన కూర్చోవటానికి ఏదో మనం ఏర్పాటు చేసుకుంటే ఎవరి ఏర్పాట్లు సో కాబట్టి వాక్యశాస్త్రాన్ని వాళ్ళంత ప్రేమగా నిర్ధారణ చేస్తారు మహావాక్యాన్ని ఉంటుంది ఇప్పుడు అర్థవాదు ఉంది విధితో కలిపి అంతా కలిపి ఒక మహావాక్యం కాబట్టి మొత్తం వాక్యానికి అర్థం ఏమిటి ఈ కర్మ చేస్తే ఈ ఫలము వచ్చు అంటే అదొక అర్థం చెప్పి మధ్యలో మళ్ళీ ఇంద్రుడికి విగ్రహం ఉందని ఇంకో అర్థం చెప్పి ఇన్ని అర్థాలు చెప్పడానికి వీలు లేదు యథ న సురాం పిబేత్ నైవతి వాక్యే पदत्रय सुरापान अवगम्यते। संबंधा सुरापानेधम्य सुरां पिबेत्गरा सुर अंटे विस्की वैन वा, वेरु विस्की वेर वैनु आसवं अट आसव पिबे अषेधन ले సురాంప్బేత్ అని నిషేధం కలరు ఆసవము అంటే వైన్ ఈజ్ యాక్సెప్టెడ్ వైన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఐ డోంట్ నో వై బట్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ అంటే వాళ్ళు పనికట్టుకుని ఆసవం తాగవచ్చు అని చెప్పరు కానీ దాన్ని పనికట్టుకుని నిషేధించలేదు సురను సుర అంటే సెగ్మెంటేషన్ అవ్వాలి బాగా విస్కీ సుర ఇస్ విస్కీ ఎనీవే నురాబేత్ అని ఉండేది ఇప్పుడు మూడు పదాలు ఉన్నాయి మూడు పదాలు కలిపి ఒకే అర్థాన్ని చెప్తాయా లేక మూడు పదాలకో అర్థం దాంట్లో ఉండే రెండు పదాలు దిల్కో అర్థం అలా రెండు అర్థాలు చెప్తారా మీరు రెండు అర్థాలు తిట్టే అలా ఉంటుంది నా సురాం పిబేత్ సురను త్రాగుట నిషేధము దాంట్లో అవాంతర వాక్యం పెట్టుకుని సురాం పిబేత్ సురను త్రాగవత్సును అనే పిబేత్ విధి కూడా పోయా విధిని త్రాగం వలేను వచ్చును కాదు అని అలా అర్థం చెప్తారండి ఎక్కడైనా అలాంటి రెండు అర్థాలు చెప్తారా చెప్పం ఎందుకు చెప్పరు అంటే మహావాక్యానికి అర్థం చెప్తారే తప్ప అవాంతర వాక్యాలకి అర్థాన్ని చెప్పరు అలాగే ఈ నసురాంబిబేతులాగా ఉండదు అర్థవాద దగ్గర కానీ ఉన్నట్టుగా వాళ్ళు భావన చేస్తారు అలాగే విధి అర్థవాద కలిపి అంతా కలిపి ఒకటే వాక్యం ఇది అర్థవాదా కలిపి ఏకవాక్యం ఆ ఏకవాక్యంలో కర్మ విధింపబడుట దానికి ఫలము అదే అర్థం ఒక అర్థం ఆ కర్మకి ఈ ఒక అర్థాన్ని మధ్యలో ఇంద్రుడు ఇలా చేశాడు అలా చేశాడని ఇంకో అర్థాన్ని రెండు అర్థాలు చెప్పడానికి వీలు లేదు సురాన్ పిబేత్ అనే వాక్యమునందు నా ఉన్నది నై వతి నై అనేది ఉన్నది నై అంటు విద్వర్ణం పోతుంది నైతో కూడిన వాక్యమునందు మూడు మూడు పదాలు ఉన్నాయి మూడు పదాలని కలిపేసి ఒకే అర్థాన్ని చెప్పాలి ఏటా సురాపాన ప్రతిషేధము సురాపానము నిషిద్ధము అనే అర్థాన్ని మాత్రమే చెప్పాలి న సురాం పిబేత్ పదద్వయ సంబంధాత్న విచిరీ అంతేగానే నురాంపిబేత్ లో మూడు వాక్య మూడు పదములతో ఒక అర్థం చెప్పి ఆ మూడింటి లోపల మళ్ళీ రెండు వేలే సెపరేట్ చేసి సురాం పిబేత్ మళ్ళీ పెట్టి దానికి ఇంకో అర్థం చెప్పి కాబట్టి సురను కూడా త్రాగవచ్చు త్రాగబలెను అని అర్థం చెప్తే అది చాలా తప్పు అలా చెప్పకూడదు అదేవిధంగా అర్థవాదికి వేరే అర్థము విధి వాక్యానికి వేరే అర్థము మీరు అలా రెండే సర్థాలు చెప్పడానికి వీలు లేదు ఓకే రెండు ఒకే వాక్యానికి రెండు తాత్పర్యాలని మీరు ప్రతిపాదించటము సరికాదు కాబట్టి దేవతలకు విగ్రహము ఉండదు అత్రోచ్యతే దీనిపైన సిద్ధాంతి తన అభిప్రాయాన్ని చెప్తున్నారు హేమని విషమ ఉపన్యాస మీ వాదము అడ్డబోదుగానున్నది మీరు చెప్పిందేమి సందర్భంగా లేదు ఎందుకంటే విధిని విధిను అర్థవాద కలిపి నాలుగు పేదాలు ఉంటున్నాయి ఇదంతా కలిపి ఏకవాక్యము ఉంటాడు దానికి దృష్టాంతం వేస్తాడు నురాంతిబేత దృష్టాంతం ఎలా ఉందో దృష్టాంతం సరిగ్గా లేదు సరిగ్గా లేదు వివరిస్తారా యుక్తం ఎత్పాన సురాపాన ప్రతిషేధే పదాన్వయస్ ఏకత్వాంతరవాక్యాథస్య అగ్రహణం మీ దృష్టాంతంలో చెప్పింది బానే ఉంది నపునస్సురాంపి నసురాంపివేతనే వాక్యంలో మూడు పదములను కలిపేసి ఒకే అర్థముని చెప్పు యుక్తం అంటే తప్ప ఆ అర్థాన్ని చెప్పాక దాంట్లో ఈ మళ్ళీ రెండు పదాలను విడదీసి వేరే అర్థాన్ని చెప్పడము తప్పదు అలా ఉండదు ఎక్కడా లోకంలో ఎక్కడా అలా ఉండదు ఒప్పుకున్నాం కానీ దాని పద్ధతే అర్థవాదలకి వస్తుందనే మాట మాత్రం సరికాదు అది ఎలాగంటే విద్యుద్దేశార్థవాదయోస్తూ అర్థవాదస్థాని పదా పృథగన్వయం వృత్తాంత విషయ ప్రతిపద్యా అనంతరం కైమ్యవశేనా కామం విధే స్థాపకం ప్రతిపద్య సురాం పిబేత్ దిగ్ర మూడు పదాలకి కలిపి ఒకే తాత్పర్యాన్ని చెప్పాలి అంతే తప్ప సురాంబివేత్త రెండు పదాలని ఓడపీకి ఆ నామ పదాన్ని గాలి కుదిలేసి ఆ రెండు పదాలని ఓడపీకి దానికి వేరే చెప్పడం తప్పు కానీ విధి అర్థవాద ఈ అర్థవాద ఆ విధిని స్ఫుతించటం కోసం ఉన్నది అని పరిస్థితి విధి ఒక వాక్యం ఉంటుంది అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది అర్థవాదలో ఐదారు సెంటెన్సెస్ ఉంటాయి దాంట్లో ఎవ్వెవో వర్ణాలన్నీ ఉంటాయి ఈ నసురాంబిబేత్ని వెనక్కొట్టినట్టు కాదు పరిస్థితి ఇక్కడ ఈ అర్థవాద వాక్యం అంతా ఈ అర్థవాద కథంతా కలిపి నిత్య సత్యమే ఈ అర్థవాద కథంతా కలిపి ఆ విధిని స్థుతిస్తూ దాంట్లో ఏం సందేహం లేదు ఆ ముఖ్యార్థానికి హాని కలగదు ఆ ముఖ్యార్థాన్ని అలా అర్థపెడతాం అలా టే అసలు ఈ ముఖ్యార్థమానికి మళ్ళీ చెప్తా చూడండి అర్థం విధివాక్యం ఉన్నది ఈ విధివాక్యం కింద ఈ అర్థవాదం ఉన్నది ఈ అర్థవాదలో ఏముంటుంది ఇంద్రుడు వజ్రములు వజ్రము శత్రువులను సంహరించుట ఇలాంటి గాథ ఉంటుంది ఈ గాథ వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది ఫలానా ఇంద్రుడనే దేవత ఇలా చేశాడు అనే జ్ఞానం కలుగుతుంది అది వింటూ జ్ఞానం కలుగుతుంది న సురాం పిబేత్ అనే వాక్యం వింటూ ఉండగా మీకు సురను త్రాగవలను అనే జ్ఞానం కూడా కలుగుతోందా సురను త్రాగరాదు అనే జ్ఞానం కలిగి సురను త్రాగవలను అనే అదనపు జ్ఞానం కూడా కలుగుతోందా కలగట్లేదు యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తాడు ఒకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా కష్టాలు ఎవేవో రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని ఆ తర్వాత యజ్ఞాన్ని చేసి సంతానాన్ని పొంది ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పాను ఈ మొదటిది విధి రెండోది అర్థవాద ఇప్పుడు మీకు రెండు జ్ఞానాలు కలుగుతున్నాయా లేదా కలుగుతున్నాయి ఏమిటో ఎందుకంటే మీరు లేదంటారేమో నేను గమనించని చెప్పాను రెండు జ్ఞానాలు కలుగుతున్నాయి ఎలాగా ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుంది ఒక జ్ఞానం కలిగింది విధివాక్యం ఒకప్పుడు రాజుగారు ఇలా చేసి ఆయన కూడా స్వర్గాన్ని పొందేదట అని ఇంకో జ్ఞానం కలిగేది రెండు జ్ఞానాలు కలిగాడు ఇప్పుడు ప్రశ్న ఒకటి లేవనెత్తారు కైమర్థం కైమర్సేనా అంటున్నారు కదా ఈ కథ ఎందుకోసం చెప్పారండి అని ప్రశ్న ఒకటి లేవనెత్తారు మాకు విధివాక్యం తెలిసింది కింద మీరు చెప్పిన కథ కూడా చక్కగా తెలిసింది మేము సంతోషించిన కథ కూడా విన్నాను తెలుసుకున్నాము కానీ ఈ కథ దేనికోసము అని అడిగారు అని మీకు ప్రశ్న ఉదయిస్తుంది వెంటనే ఈ కథ ఆ పైన చెప్పిన విధిని స్థుతించడం కోసము అని సమాధానం అలా వచ్చింది ఇక్కడ కాబట్టి ఇక్కడ రెండు వేరువేరు జ్ఞానాలు కలిగి కింద చెప్పిన గాథ యొక్క జ్ఞానము దేని అనే ప్రశ్నకు సమాధానముగా పైన చెప్పిన విధితో దీన్ని ముడిపెట్టి దీనికి సార్థకతను కల్పించారు ఈ పరిస్థితిను నసురాం పిబేత్ అనే పరిస్థితి ఒకటేనంటారా కాదు కదండి అది అక్కడ రెండు జ్ఞానాలు కలుగుతున్నాయా అసలు రెండు జ్ఞానాలు కలుగుటమే లేదు ఒక్కటే జ్ఞానం కలుగుతాం వెరాజ్ ఇక్కడ విధి జ్ఞానము వృత్తాంత జ్ఞానము రెండు జ్ఞానాలు కలుగుతున్నాయి అప్పుడు రెండో జ్ఞానాన్ని విధి జ్ఞానానికి పర్పస్లతో తెలుస్తూనే ఉంది ఆ కర్మ మనం చేస్తే మనకి స్వర్గం వస్తుంది దాని మీద ప్రశ్న లేదు ఈ కథ ఎందుకు చెప్పారు అనే ప్రశ్న వచ్చింది అప్పుడు ఆ విధిని స్ఫుతించడం కోసం ఏ కథను చెప్పాము అని ఎప్పుడైతే మీరు ఆ విధంగా విధికి ముడిపెట్టారో ఓహో అలాగాని అని మేము అర్థం చేసుకున్నాం ఇంత మాత్రాన ఆ రకంగా దానికి ఏకవాక్యత సంపాదించినంత మాత్రాన ఆ కథ విన్నప్పుడు కలిగిన జ్ఞానము తులిచివేయబడుతుందా అలాగే ఉంటుందా అలాగే ఉంటుంది దాంట్లో తులిచివేయడానికి ఏమున్నది కాబట్టి నసురా పిలే అనేది అడ్డగోలు ఉపన్యాసము చాలా తప్పు దృష్టాంతం అలాంటి దృష్టాంతం ఇవ్వడానికి వీలు లేదు ఇప్పుడు చూడండి విద్యుద్దేశ అర్థవాదయో తు అర్థవా ఇప్పుడు విధి ఆ విధిని ఉద్దేశించి చెప్పిన అర్థవాదము రెండు ఉన్నాయి ఈ రెండింటిలో అర్థవాదమునందు పదములు వాక్యములు ఉంటాయి అవి మీరు వింటారు ఆ వాక్యాలకి అన్వయం వేరే ఉంటుంది ఇప్పుడు నసురాంపివేత్తులో వేరే అన్వయం ఉండదు నసురాంత్రివేత్తులో నాది ఎంతో అన్వయిస్తుంది పిబేత్తుతో అన్వయిస్తుంది దాన్ని ప్రసజ్య ప్రతిషేధోయం అంటారు అంటే క్రియయా సహ ఎత్ర నై ఈ నకారం వెళ్ళి క్రియతో అన్వయిస్తుంది నా సపరేట్గా ఉండదు నా వెళ్ళి పిబేత్తుతో అన్వయిస్తుంది న పివేత్ దేనిని అని అంటే సురాం సుర వెళ్ళి దేన్ని అన్వయిస్తూ అన్వయిస్తుంది నిభేత్తుతో అన్వయిస్తుంది కాబట్టి వాటికి పరస్పరాన్వయం ఉంటుంది ఒకే వాక్యం కింద తయారవుతాయి కానీ అర్థవాద వాక్యాలు ఉంటాయి అగ్నిష్టోమం చేస్తే స్వర్గం లభిస్తుంది వాక్యం ఉన్నది ఒకప్పుడు ఇంద్రుడు ఉండేవాడు ఓ రాజు ఉండేవాడు ఈ రాజు ఉండేవాడు అన్నది వెళ్ళి అసలు అగ్నిష్టోమంతో అన్వయిస్తుంది అన్వయించదు చేస్తే స్వర్గం లభిస్తుంది దాంట్లో ఈ రాజు పెట్టండి ఎలా పెడతారో దాంట్లో వాక్యం అన్వయించదు కాబట్టి రాజుగారు ఉండడము ఆయన కష్టపడము యజ్ఞం చేయడము స్వర్గాన్ని పొందడము ఇదంతా కూడా వేరే వాక్యాలు వాటి వల్ల ఆ జ్ఞానాలు కలుగుతాయి రెండు వేర్వేరు అన్వయాలు ఉంటాయి ఇక్కడ లేదా నసురామ్ త్రివేర్ దగ్గర ఒకే అన్వయం ఉంటుంది ఈ రకంగా చాలా ఎలాబరేట్గా అనలైజ్ శాస్త్రంలో ప్రతిదాన్ని లోతుగా పరిశీలించటము ఒక అలవాటు ఉంటుంది మనకేమనిపిస్తుంది ఏదో భోజనం చేసినట్టుగా అడావిడిగా లేచకపోవడమే తప్ప ఇంత లోతుగా పరిశీలించే అలవాటు మనకు ఉండదు అంచేతనే మనం జీవితంలో నష్టపోతాం మనం దేన్ని లోతుగా పరిశీలించాం లోతుగా పరిశీలిస్తే మీరు ఎప్పుడూ నష్టపోతాం ఇప్పుడు ఒక ఆయన కోర్టులో కేసు వేయటానికి వెళ్తే నా దగ్గరికి వచ్చారు కోర్టులో కేసు వేయడానికి వెళుతున్నానండి నాకు అన్యాయం జరిగిపోయింది అని నా దిగచ్చారు కంగారు కేసు వేసి ఏం సాధిస్తావు నువ్వు ఉడికే కంగారు పడక నేను చెప్పాను అప్పుడు మీకు తెలియదులేండి మీరు ఊరుకోండి నేను లాయర్ గారితో మాట్లాడేసిన వెళ్ళిపోయి వేసేశాడు కేసు ఐదేళ్ల తర్వాత మళ్ళీ నన్ను కలిశాడు నేను అడిగాను ఏమైందండి ఆ కేసు అని ఎందుకంటే పాప ఆయనకి అన్యాయం జరిగిన మాట వాస్తవం కాబట్టి ఆయన మంచి కలగాలనే అభిప్రాయంతో ఏమైంది ఆ ఇంకా వాయిదా రాలేదని నేను చెప్పాడు అని చెప్పి నేను ఎప్పుడో వదిలేశానండి దాన్ని ఆ తర్వాత ఇంకో ఐదేళ్ల తర్వాత కలిశాడు మా మిత్రుడు అప్పుడు అడిగా ఏమైనా తేలిందాక ఏంటి వెళ్ళలేదా అదే ఇవేంటి తేడా ఉంది తందూరి శర్మ ఏమయ్యాడో మీకు ఎవరికైనా ఐడియా ఉందా తందూరి శర్మను ఒకసారి మీరు అది కూడా ఎరగరు ఇంకేమడుగు వాడు ఒక అమ్మాయిని హత్య చేసి ఏదో చేశాడు వాట్ హ్యాపన్ టు హిమ్ ఇంకా కేసు తేలలేదు ఏదో ట్రయల్ సెషన్స్ కోర్టులో ఏదో అయింది వాడు అప్పీల్ పెట్టుకున్నాడు ఏం అవ్వలేదు తర్వాత ఢిల్లీలో సినిమా హాల్ ఒకటి అంశల్ అంశల్ వాళ్ళది సినిమా హాల్ ఒకటి కాలిపోయి పది చచ్చిపోయారు ఆ కేసు ఏమైందో ఉపహారం ఆ హైకోర్ హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది అప్పీల్కి పోయింది హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది అది కొంత ఆ ఓనర్స్కి ఫేవరబుల్గా వచ్చింది జడ్జిమెంట్ ఇప్పుడు వీళ్ళు ఈ లాస్ అయిన వాళ్ళందరూ అప్పీల్కి పోయారు అది ఎన్నేళ్ల క్రితం అది ఇరవై ఏళ్ల క్రితం చేశారు కాబట్టి ఏదైనా పని మనం జీవితంలో బాగా లోతుగా ఆలోచించి కనుక ఏదైనా పని చేస్తే మీకు నష్టం కలగదు మీరు పొరపాటు చేయరు మనం ఆ క్షణికావేశానికి లోనే ఏదో హడావిడి హడావిడిగా పరిశీలన చేయకుండా చేస్తూ ఉంటాం అని చేతనే మనం నష్టపోతాం ఇది పోన్లండి వేరే ప్రసక్తి